and mm -hmm.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 సమాధి వల్ల తాత్కాలికంగా మనోబుద్ధులు ప్రపంచానికి దూరం అవుతాయి మీ బాధలకి దూరమవుతాయి మీ సంసారానికి దూరం అవుతుందంటే తాత్కాలికంగా బట్ నాకు తాత్కాలికమైన సొల్యూషన్ అక్కర్లేదు నాకు తాత్కాలికమైన పరిష్కారం కాదు శాశ్వతమైన పరిష్కారం కావాలి శాశ్వత పరిష్కారం కావాలి అనంటే మనోబుద్ధుల్ని పడేయడం కాదు అన్నిటినీ ప్రకాశింపజేసే ఏకమై ప్రకాశించే ఆత్మతత్వాన్ని పట్టుకోగలగాలి మనోబుద్ధుల మీద మనకు అసర తక్కర్లేదు అందుకని ఇక్కడ ఉపనిషత్ అంటుంది అనే జేకం ఇది ఏకమై అఖండమై ప్రకాశిస్తుంది దీంట్లో కదలిక లేదు కదలిక లేదంటే జడమనుకుంటావేమో గుర్తుపెట్టుకో మనసో జవీయ మనసహ అపి జవీయ జబవత్తరం అంటే మనస్సు కంటే స్పీడ్గా కదలగలదయ్యా ఇది ఆహా ఎలాగండి మనస్సు కంటే స్పీడ్గా కదలగలదు మొదట్లో ఏమో కదలదన్నారా ఇప్పుడు ఏమో కదులుతుందంటున్నారా కదలిక కూడా అలా ఇలా కాదు ఈ లోకంలో అన్ని వేగాల చూడండి యాంత్రిక వేగం అంటే మనం నడుస్తాం మన పాదాల యంత్రం వేగంగా వెళుతుంది కదా యంత్రం కంటే వాయువు వేగంగా కదులుతుంది కదండి ఇప్పుడు సపోజ్ మన పాదాల సైకిల్ కొద్దిగా స్పీడ్గా వెదుతుంది సైకిల్ కంటే స్కూటర్ ఇంకా వేగంగా వెళుతుంది స్కూటర్ కంటే కార్ ఇంకా వేగంగా వెళుతుంది కారు కంటే స్పీడ్ గా వెళ్లేటువంటి ఒక రేస్ కార్ వెళుతుంది అనుకుందాం దానికంటే స్పీడ్ గా వెళ్లేదేంటి ఫ్లైట్ దానికంటే స్పీడ్ గా వెళ్ళగలిగింది ఏంటి జెట్ ఫ్లైట్ దానికంటే స్పీడ్ గా వెళ్లగలిగింది ఏంటి రాకెట్ దానికంటే స్పీడ్ గా వెళ్ళగలిగేది లోకల్లో ఏవీ లేదు శాటిలైట్ ఉందనుకోండి దానికంటే స్పీడ్గా వెళ్ళగలిగేది గాలి వాయు స్పీడ్ గా వెళ్ళిపోతుంది గాలి స్పీడ్గా వెళ్లగలదు కాబట్టి ఆ కదిలే గాలిలో విమానం కూడా కదలడానికి అవకాశం ఉంది గాలే కదలదనుకోండి విమానం కూడా కదలెక్కడ పడిపోతుంది ఎక్కడ కాబట్టి గాలి విమానం కంటే స్పీడ్ కాబట్టి గాలి స్పీడ్గా వెళ్తే అన్నిటికంటే కూడా వాయు చాలా స్పీడ్గా ఉంటుంది కానీ ఈ లోకంలో వాయుగమనం కంటే మనోగమనం చాలా స్పీడ్ ఇప్పుడు ఇక్కడున్న గాలి పక్కనున్న కర్మూలుకో లేకపోతే చిత్తూరుకో రాయచోటికో వెళ్లాలంటే ఇక్కడ మనం విడిచిపెట్టిన గాలి కార్బన్ డైఆక్సైడ్ ఇది అక్కడికి వెళ్లడానికి చాలా టైం పడుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ రాయచోటి అనుకోగానే వెంటనే వెళ్ళిపోయాం మనం రాయచోటికి అనుకున్నదే తడ వెళ్ళిపోయాం ఇంతకంటే స్పీడ్ ఏదైనా ఉందో ఈ ఏ రాకెట్ అయినా వెళ్లగలదా ఇప్పుడు బాంబే అయిపోయా వచ్చేసింది బాంబే మొహాలి టెస్ట్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ చండీగఢ్ లో సెమీఫైనల్స్ లో మీరు ఆన్ చేసి అది ప్రత్యక్షం అయ్యే లోపల మీరు వెళ్ళిపోతుంది అంతే మిగతాది ఏదైనా వ్యక్తీకరింపబడాలి మనస్సుకి అనుకోవడం వ్యక్తీకరింపబడడం రెండు అంశాలు అనుకోవడమే వ్యక్తమైపోతుంది అనుకోవడమే వ్యక్తమైపోతుంది సిద్ధ సంకల్పం ఇలా సంకల్పించడమే తడు లోపల వ్యక్తమైపోయింది కాబట్టి మనస్సు కంటే అతిగా గమనం పొందగలిగేటువంటిది లోకల్లో ఏదీ లేదు మనోగమనం उपनिषत् मनसहा लोक मन तो पड़ा लेनी आ मन आत्मेल्लो दाक पे वेवेल्ल पे मनमे ओहो इन अट्ठी मन सो आत्म की मन की फैनल अब అన్నిటిని కొట్టుకుని మనస్సు వచ్చేసింది ఇప్పుడు ఆత్మకి మనస్సుకి ఫైనల్స్ సెమీఫైనల్స్ ఇప్పుడు ఇక్కడ అంటుండే ఉపనిషత్ అంటుంది మనసాపి జీయ ఆత్మ మనస్సు కంటే స్పీడ్గా వెళ్ళగలిగే ఆత్మ అంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఏమండి ఇందాక ఆత్మ అంటే అంతటా నిండి నిబిడీకృతమయ్యుందని కదా అన్నారు అంతటా ఉండడం అనేది ఒక భాగం కదలడం అనేది ఇంకో భాగం కదలిక అంటే ఎప్పుడవుతుందండి నేను ఇక్కడ ఉన్నాను కర్నూలులో లేను కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరి కర్నూలుకి వెళ్తున్నాను కదులుతున్నాను ఇప్పుడు సపోజ్ ఆత్మ అంతటా ఉందంటున్నారు కదా అంతటా ఉండేది ఎలా కదలగలదండి ఎస్ ఇక్కడ ఈ ప్రశ్నని విచారణ అదే ఉపనిషత్ అంటే ఒక్కొక్క ప్రశ్న వేసి విచారణ చేయిస్తుంది అది ఎలాగైతే ధాన్యాన్ని నలిపామనుకోండి కొడితే అది పొట్టు ఉడుతుంది అప్పుడే గొడ్లు బయటకు వస్తాయి గింజలు అంతేకాదు నలగ కొట్టకుండా అలా ఉడకబెట్టి తింటామా మనం అలానే ఉపనిషత్తుని కూడా నలగొట్టకుండా అలా కనుక చూస్తూ పోయామనుకోండి పుస్తకంలో పైన శ్లోకం కింద తాత్పర్యం ఉంటుంది అలా చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదు ఆ ధాన్యాన్ని ఉడకబెట్టి తిన్నట్టే ఎవడైనా ధాన్యం ఉడకబెట్టి తినలేం ఆ ధాన్యాన్ని దంచి ఆ పొట్టు వేరు చేసి బియ్యాన్ని తీసి దాన్ని కడిగి దాన్ని ఉడకపెట్టి దాన్ని వందు గోంచేస్తాం మనం అలాగని ఇక్కడ కూడా ఉపనిషన్ మంత్రాలని అలాగనే తినేసామనుకోండి ఏ శుద్ధం సుమతి వేస్ట్ వెళ్ళదది ఉడకదు ఉడకకుండా కడుంటుంది అలానే ఉంటుంది శరీరానికి జబ్బు చచ్చిపోతాం మనం ఇక్కడెక్కడో గొంతులో ఎరుకుని చేస్తాం మనం ప్రాణానికి ఆని అలాగని ఉపనిషత్ మంత్రాలని పుస్తకాల్లో ఇచ్చిన అర్థాలతో చూసి పరుగులు తీకుండా గురువు సన్నిధిలో విచారణ చేయాలి అది అందుకే గురువు ఇక్కడ ప్రధానం అందుకే ఒక సాంప్రదాయం ప్రధానం ఏదో నోటుకు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఉపనిషత్తుని గురువు సాంప్రదాయ సిద్ధమైన శైలిలో ఒక్కొక్క వాక్యాన్ని తీసి వెడగొట్టి నలక్కొట్టి విచారణ చేసి దాన్ని ఊకని వేడు చేసి ధాన్యం నుంచి ఊకను వేరు చేసి పొట్టును వేరు చేసి దాన్ని పక్కకు పెట్టి బియ్యాన్ని తీసుకొచ్చి చెరిగి దాన్ని శుద్ధం చేసి కడిగి వండి ఇప్పుడు వడ్డిస్తాడు మనకు హాయిగా తింటాం బా కడుపు నిం అది గురువు చేయగలండి కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ విచారణతో కనుక ముందుకెళితే ఆత్మా అంటే మనందరికీ చెప్తుంది ఉపనిషత్తులో ఆత్మ అనేటువంటి శబ్దానికి దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే సర్వమావృత్తి అతిష్ట ఆత్మ అంటే అర్థమేంటి సర్వం ఆవృత్తి అతిష్ట చూడండి ఎంత గొప్ప శబ్ద ప్రయోగం అంతా ఆవరించి తానై ఏకమై ప్రకాశిస్తుంది ఆత్మ అంతేకాని ఒకటి కాదు ఆత్మ అంటే సర్వము తానైన వాడెవ్వడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు కాబట్టి సర్వము తానైన వాడెవ్వడు అంటే అన్నీ తానై इक अब अकम प्रकाशिदर्वमु तानेब्दे दकाश आत्म अखंडम अन कदल मनस्स సపోజ్ దానిక ఆలోచనలు సంకల్పాలు వికల్పాలు కదులుతుంది ఆలోచించండి ఇప్పుడు బాంబే అనుకున్నాం బాంబే వచ్చేసింది అంటే ఏంటి సంకల్పం ఒక ఆలోచన బాంబే అనేది అంత పెద్ద బాంబే ఒక ఆలోచన చిన్న ఆలోచన లోపల ఏర్పడిపోయింది కడప ఇంత పెద్ద కడప ఒక చిన్న ఆలోచన ఏర్పడిపోయింది ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి అనుకున్నాం అనుకోండి వాడు ఆర అడుగులు పొడుగు సుబ్బారావు ఆర అడుగులు పొడుగు ఇంచుమించు తొంభై కేజీలు బరువు మనిషింత వాడు సుబ్బారావు అనుకోగానే అంత పొడుగు అంత వెడల్పు అంత పెద్ద మనిషి లోపల తయారైపోయాడు చిన్న సంకల్పం కాబట్టి ప్రపంచం అంటే ఏదో కాదు సంకల్పమే ప్రపంచము ప్రపంచం అంటే ఏంటి మన సంకల్పమే ఇప్పుడు మీరు ఏది సంకల్పిస్తే అది మీ లోపల తయారైపోయింది అందుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరి ని మూల్యం నిజాంతర్గతం ఎలాగైతే అర్థం ముందు నిలబడితే మన ప్రతిబింబం కనిపిస్తుందో అలాగనే కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం మన లోపల ప్రతిబింబిస్తూ ఉంటుంది కాబట్టి మనం అర్థం ముందుకెళితే మన ముఖం ఎలా అయితే ప్రతిబింబిస్తుందో మనం కళ్ళు మూసుకున్నప్పుడు లోపల ఒక అర్థం ఉంది దాంట్లో ప్రపంచం అంతా ప్రతిబింబిస్తుంది ఏమిటా అర్థం మనస్సు ఎంత గొప్ప చూడండి సంకల్పాలు అలా కదిలిపోతూ ఉంటాయి వికల్పాలు కదులుతూ ఉంటాయి మనస్సుకి ఈ గుణాలు ఉన్నాయి కానీ ఆత్మ అనేటువంటిది నిర్గుణం కదా అంతటా వ్యాపించి ఏకమై ప్రకాశిస్తుంది కదా అదే సత్యం కదా మరి అది ఎలా కదులుతుంది అది ఎలా కదులుతుందా ఒక చిన్న ఉపమానం చూడాలి ఎలాగంటే ఒక మంచి నిండు పూర్ణిమ ఆ పూర్ణిమ నాడు ఒకటి ఏం చేశాడంటే నదిలో ప్రయాణం చేద్దాం ఈరోజు రాత్రి ఆ పూర్ణిమ చంద్రుణ్ణి హాయిగా ఆస్వాదిస్తూ చల్లని కిరణాలని పొందుతూ మనం ముందుకెళ్దాం అనుకుని ఒక పడవ తీసుకున్నాడు పడవ తీసుకుని తెడ్డు వేస్తున్నాడు చంద్రుడిని పైన చూస్తున్నాడు పైన చూసి చంద్రుని ఒకసారి ఎందుకో కింద చూశాడు నీళ్లలో కూడా కనిపించాడు అబ్బా పైకి వెళ్లి చంద్రుణ్ణి పట్టుకోవాలంటే కష్టం గాని ఇక్కడ పక్కనే ఉన్నాడు చంద్రుడు వెళ్లి దాని దగ్గరికి వెళ్లి పట్టుకున్నామని ఇలా తెడ్డు వేసి దగ్గరికి వెళ్లాడు ఆ చంద్రుడు ఏమైపోయాడు ముందుకెళ్ళిపోయాడు అయ్యా అంత స్పీడా వీడి కొద్దిగా స్పీడ్ పెంచాడు అదేమైంది ఇంకా స్పీడ్ అయింది వీడు ఇంకా స్పీడ్ అది ఇంకా ముందుకెళ్ళిపోయింది ఇంకా ఇంకా ఇంకా ఇంకా తోస్తూ పోతున్నాడు చంద్రుడు ముందుకెళ్ళిపోతున్నాడు వీడు ఎంత స్పీడ్గా ముందుకెళ్తున్నాడో చంద్రుడు అంత స్పీడ్గా ముందుకెళ్ళిపోతున్నాడు వీడికి పిచ్చెక్కిపోతున్నాడు స్పీడ్గా పోతున్నాడు పోతున్నాడు పోతున్నాడు పోతున్నాడు అది పోతుంది బాగా ఆలోచించండి చంద్రుడు ఏమన్నా పోతున్నాడు అక్కడ గతి ఎవరికి వీడికి మతి ఎవరిది వీడిది కానీ చంద్రుడికి గతి మతి స్థితి గతి ఏమీ లేదు హాయిగా ఉన్నాడు వాడు కానీ అక్కడ పోయేదేంటి నిజమే అది ఈ చంద్రుని పట్టుకోగలడేవాడు ఈవెన్ ప్రయత్నం చేసి ఆ చంద్రునైనా పట్టుకోగలడేమో కానీ ఈ చంద్రుణ్ణి ఆపలేడు పట్టుకోలేడు కారణం ప్రతిబింబం బాగా ఆలోచించండి బింబానికి కదలికల్లేవు స్థిరం ప్రతిబింబం వీడికంటే స్పీడ్గా కదులుతూ ఉంటుంది వీడి కంటే ఇంకా వేగంగా కదులుతుంటున్నా అందుకని ఇక్కడ మనసహాతు జవీయహ అంటే అర్థం ఏంటంటే మనస్సే ఈ లోకంలో అన్నిటికంటే స్పీడ్ అనుకుంటే ఆ మనస్సుకి ఆ గతిని ఈ ఆత్మ చైతన్యమే ఇచ్చింది కాబట్టి దానికంటే ఇంకా గొప్పది అని అర్థం అనమాట అంటేగాన ఆత్మ కదులుతుందని కాదు మనస్సహాపు జవీయహ మనస్సు కంటే కూడా ఇది వేగవత్తరమైందనంటే ఆ మనస్సుకి కదిలే శక్తి आ चैतन्य अंशंके योत प्रवेश मम वाच मीमा प्रसुप्तां संजीवयति अखिल शक्ति अन्यांश हस्त चरण श्रवण प्राणा नमो भगवते पुर का ये आत्म चैतन्यं वाले मनस्स चैतन्यम अभी जड़म मनस्स एलागते देहं जड़ आ जड़म देहम చేతనవంతంగా ఇప్పుడు కదులుతుంది మాట్లాడుతుంది ఇదే దేహానికి ఆ చైతన్యం ఆగిపోతే బాగా ఆలోచించండి ఆ చేతన ప్రసరణ కనుక ఆగిపోయిందనుకోండి ఎలా మంచం మీద పడు కానీ వాడు నిద్రపోతూ ఉంటాడు దేహం జడమై ఉంటుంది లోపల మనస్సు ఓ స్వప్నంలో ఏవేవో ఆలోచిస్తుంది ఆ మనస్సు కూడా ఆ చేతన ప్రసరణ ఆగిపోయిందనుకోండి అది కూడా జడమైపోతే ఆ మనస్సు కూడా కదలదు కాబట్టి కదిలే మనస్సుకి కూడా ఆ కదలిక నానుండే కాబట్టి మనసుకి స్వతహాగా కదిలే గుణం లేదు నా వల్లనే కదులుతుంది కానీ గొప్ప గుణం ఏంటంటే నా వల్ల కదిలే మనసు నన్నే కదిపేస్తుంది లోకంలో నన్నే కుదిపేస్తుంది అంటే ఎంత అవివేకంలో ఉన్నామో చూడండి కదిలే మనస్సుకి నేనే కారణం కానీ మనస్సు నా వల్ల కదిలి నన్నే కదిపేస్తుందంటే నన్నే కుదిపేస్తుందంటే ఇంతకంటే అవివేకం ఏమన్నా ఉందా కాబట్టి ఇక్కడ ఉపనిషత్ అంటుంది కదిలే మనస్సుకి నువ్వు సాక్షివి నీ యొక్క చేతన అంశ వల్ల ఆ మనస్సు కూడా ఉంది ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అన్ని వ్యాఖ్యానం చేస్తాను వదిలిపెట్టను అన్ని అణు మీకు వివరిస్తాను ఇక్కడ ఉపనిషత్ అంటుంది రెండో మంత్ర ఆ చరణంలో నేనత్ దేవాహ ఆప్వన్ పూర్వ మరిషత్ ఉపనిషత్తుల మంత్రం వచ్చింది ఇప్పుడు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తే మనకు అన్ని అసలు ఈ శరీరం అంటే ఏంటి మనస్సు అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి ఈ మూడిటి పట్ల సరైన అవగాహన కలగాలి కలిగితే మన విచారణ హాయిగా చేసేస్తాం అది కలిగించడం కోసం మంత్రంలో ఒక్కొక్క అంశాన్ని విడగొడుతుంది ఉపనిషత్ ఈ రెండో చరణం అంటుంది నేనత్ దేవాహ పూర్వం ఆప్నువన్ పూర్వమర్షత్ ఆప్నువన్ పూర్వమర్షత్ నప్నువంత దేవాపి దేవతలు కూడా దీన్ని పొందలేకున్నారు ఎందుకని దేవతల కంటే ఇంకా వేగంగా పరుగులు తీస్తూ ఉంది అంటే వాయువు కంటే వేగం అగ్ని కంటే వేగం అగ్ని కంటే ఉష్ణమైంది వాయువు కంటే స్పీడ్గా పరిగెట్టగలిగింది జలం కంటే వేగవంతంగా పాకగలిగింది మామూలుగా బయట దేవతలంటే అగ్ని వాయువు ఇంద్రుడు వరుణుడు భూమి ఇత్యాది దేవతలు కానీ ఇక్కడ మన ఋషులు మన మీదనే కదండి పరిశోధన చేశారు కాబట్టి దేవతలు బయట ఎలాగైతే యావత్ ప్రకృతిని నడిపిస్తున్నారో ఇది కూడా దేవతా సమూహంతో నడిచే ప్రకృతే అందుకని ఇక్కడ దేవతలు అనంటే ఎవరనంటే ఇంద్రియాలే దేవతలు అందుకని ఇక్కడ దేవతాహ ద్యోతనాత్ దేవాహ శంకరులంటారు ద్యోతనాత్ అంటే ప్రకాశింపజేసే వాళ్లు దేవతలు దేన్ని ప్రకాశింపజేస్తున్నారు చక్షురాది ఇంద్రియాని ద్యోతనాత్ దేవాహ చక్షురాది ఇంద్రియములను ఎవరైతే ప్రకాశింపజేస్తున్నారో కళ్లకు చూసే శక్తిని చెవికి వినే శక్తిని నోటికి మాట్లాడే శక్తిని కాళ్లకు నడిచే శక్తిని చేతులకు పట్టుకునే శక్తిని ముక్కుకి వాసన పీల్చే శక్తిని ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఆయా శక్తులని ఎవళ్లైతే ప్రసరింపజేస్తున్నారో వాళ్లే దేవతలు అందుకనే ఇవన్నీ కూడా గోళకాలు ఇంద్రియాలు ఇంద్రియ శక్తులు లేవు వీటిల్లో గోళకాలు మాత్రమే కళ్ళు అనేటువంటిది బయట మనకు కనిపిస్తుండే ఈ రెప్పలు లోపల గుడ్డు ఆ పైన తెల్లగా ఉండేది నల్లగా ఉండేది ఆ లోపల రెటిన ఇవన్నీ కూడా గోళకమే కానీ ఈ కంటికి ఇంద్రియ శక్తి ఉండాలి అప్పుడే కళ్ళు చూస్తుంది అందుకని కొంతమందికి కళ్ళు ఉంటాయి ఇలా ఉంటారు చూడలేరు కారణం గోళకం ఉంది ఇంద్రియ శక్తి లేదు ఆ చక్షుడు దేవత లేదు ముక్కుంటుంది కొంతమందికి బ్లాక్ అయిపోయి వాసన వాడికి తెలీదు అంటే ఆ ఇంద్రియ దేవత లేదు చెవులున్నాయి కానీ వినే శక్తి లేదు నోరుంది మాట్లాడే శక్తి లేదు కాళ్ళున్నాయి పడిపోయి ఉన్నాయి కదిలే శక్తి లేదు చేతులున్నాయి పట్టుకునే శక్తి లేదు అంటే చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ మాంసపు పిండాలే ఆ మాంసపు పిండాన్ని ఉపయోగించేది దాన్ని వినియోగించేది ఆ శక్తి ఇంద్రియ శక్తి దాన్నే దేవతలు అంటున్నారు ఎలాగైతే బయట వాయు దేవుడయ్యాడో వరుణుడు దేవుడయ్యాడో అగ్ని దేవుడయ్యాడో అలాగని ఇంద్రియాలకు కూడా ఈ కనిపించేటువంటి గోళకాలకు కూడా ఇంద్రియ అధిష్టాన దేవతలున్నారు అందుకని లఘున్యాసం మనకంటుంది ప్రజననే బ్రహ్మాతిష్టతు పాదయోర్విష్ణు స్థిష్టతు హస్తర్ హరస్తిష్టతు బాహోరింద్రస్తిష్టతు జఠరే అగ్నిస్తిష్టతు హృదయే శివస్తిష్ట कंठे वसवस्तिंत वक्रे सरस्वती नासीकोवायुस्ठ नयनंद्राद्यौति कर्णरश्नौेता ललाटे रुद्रस्तिंत मूर्धनियांत शिसी महादेव शिखायां वामदेविष पृष्ठेना की पुतः शूलिषिशंकता वायुस्तिष बर्व्ज्वाला पिवृता सर्वेषु सर्वा देवता यदास्था रक्ष मजमा सर्वान्महाजना सूक्त ప్రజననే బ్రహ్మతిష్టతూ ఆ జననేంద్రియంలో బ్రహ్మ ఉండుగాక పాదయోర్ విష్ణు నా పాదాలలో మహావిష్ణు ఉండుగాక హస్తయోర్ హరస్తిష్టతూ నా చేతుల్లో శివుడుగాక కంఠే వసవ వసవాది దేవతలుండాలి వక్రే సరస్వతి తిష్టతూ నా ముఖంలో ఈ నోటిలో సరస్వతీ దేవత అధివాసమై ఉండాలి నేత్రాల్లో సూర్యచంద్రాదులు ఉండాలి శిరస్సు మీద ఒకళ్ళు ఉండాలి ఇలాగా భుజాలలో ఇంద్రుడు ఉండాలి జఠరంలో అగ్ని ఉండాలి ఇలా ఒక్కొక్క ఇంద్రియాల అవయవాలలో ఒక్కొక్క ఇంద్రియ అధిష్టాన దేవతలు ఉండి ఆయా అవయవాల్ని చక్కగా వినియోగించాలి వాడుకునేలా ఉపయోగపడేలా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రసరింపజేయాలి మంత్రం కాబట్టి ఆ దేవతలు ఎవరైతే ఇంద్రియాలకి అధిష్టానమై ఉన్నారో ఈ అవయవాలకన్నిటికీ అధిష్టానమై ఉండాలో ఆ దేవతలు కూడా ఆ తత్వాన్ని పొందలేరు ఎందుకని బాగా ఆలోచించండి ఈ ఇంద్రియాలన్నీ దేనికి పనిచేస్తున్నాయండి చెప్పండి ఎవరి వల్ల పనిచేస్తున్నాయి అందుకని ఇక్కడ చాలా అద్భుతమైన విచారణ మీరు చెయ్యాలి ఇంద్రియాలన్నీ కూడా దేవతలు అంటున్నారు కదా ఓకే ఈ దేవతలు పక్కన పెట్టండి ఇక్కడ ఒక ప్రరోచనంగా చెప్పారు ఈ ఇంద్రియాలన్నీ లోపల ఇంద్రియ శక్తులతో కళ్లతో చూడాలనుకోండి సపోజ్ కళ్లు బాగానే ఉన్నాయి ముక్కు బాగుండి చెవులు ఇంద్రియ శక్తులు కూడా ఉన్నాయి ప్రాణం ఆగిపోతే ఆ కళ్లు పనిచేస్తాయా లేదు కాబట్టి ఇంద్రియ శక్తులున్నా అవయవాలున్నా బాగున్నా ఇంద్రియ శక్తులు ఉన్నప్పటికీ కూడా ప్రాణం లేకపోతేవేవి పని అంటే ప్రాణమే ఇంద్రియ శక్తులన్నిటినీ మూటగట్టుకుని వెళ్ళిపోతుంది పోయేటప్పుడు కాబట్టి ఇక్కడ ఉండేది ఏంటనంటే దేహము దేహానికి అమర్చబడినటువంటి అవయవాలు బాగా వినండి రెండో స్టెప్ ఇది మొట్టమొదటిది మన కనిపించే దేహం ఈ స్థూల దేహం పిండం అంటే ఐదున్నర అడుగులు పొడుగు అలాగనే వెడలు తింత బరువు వింత ఎట్టు పొడుగు బరువు వీటితో కనపడేటువంటి దేహం దీనికి అమర్చబడినటువంటి అవయవాలు ఈ రెండు చేతులు రెండు కాళ్లు కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఈ అవయవాలని కదిపేటువంటి ఇంద్రియాలు లోపలున్నాయి మనకు తెలియదు ఇంద్రియ శక్తులు ఐ బాగుండొచ్చు కానీ ఐ సైట్ పోతుంది చూడండి ఇయర్స్ బాగుండొచ్చు కానీ హియరింగ్ డిఫెక్ట్ వస్తుంది చెవులున్నాయి కానీ వినే శక్తి పోయింది కళ్ళున్నాయి చూసే శక్తి పోతుంది కాళ్ళున్నాయి నడిచే శక్తి పోతుంది కాబట్టి నడవడానికి ఆ గతిమత్ శక్తి చూడడానికి దర్శన వీక్షణ శక్తి వినడానికి శబ్ద శబ్దగ్రాహక శక్తి ఏదైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి తెలుసండి వీటి మీద ఆధారపడి ప్రాణం మీద ఆధారపడింది కానీ ఆ శక్తులు బయటికి వ్యక్తం అవ్వాలి అంటే దానికి ఒక గోళకం కావాలి దట్ ఇట్ ఇప్పుడు పిండి మనం తయారు చేశాం అనుకోండి బాగా చూడండి పిండి తయారు చేశాం ఇప్పుడు ఇడ్లీ కావాలి మనకు ఇడ్లీ అంటే ఎలా వస్తుంది మనకు ఆ పిండి ఈ ఇడ్లీ అయిపోతుంది కరెక్టే కానీ దానికి ఏం చేస్తున్నాం మనం ఆ ఇడ్లీ పాత్ర పెట్టి దాన్ని రేకులు ఉంటాయి కదా ఇడ్లీ రేకులు దాన్ని నీట్గా కడిగి దాంట్లో నూనె రాసి ఇడ్లీ పిండికి పోస్తున్నాం నేను అన్నాను హే ఎన్ని ఇడ్లీ కావాలా ఇవన్నీ అదేంటండి బాబు ఇడ్లీ ఇస్తాం అంటే ఊరుకోండి ఒక ఐదు నిమిషాలు ఇడ్లీ ఇస్తాం సరే నేను మీరు చేసే టెక్క పనులన్నీ చూస్తున్నాను నేను టెక్క నేను ఇడ్లీ అడిగితే పిండి ఉంది ఇచ్చేయాలి కదా ఇడ్లీ అరే ఇస్తామండి కంగారు ఏంటండి మీకు ఎందుకు అంతా అడావుది ఒక నిమిషం ఆగండి అని ఇడ్లీ గిన్ని పొయ్యి మీద పెట్టాడు ఈ పిండి తీసుకున్నాడు ఆ రేకుల్లో పోస్తున్నాడు ఇలా పోసి అన్ని రేకులంతా పెట్టి దాంట్లో పెట్టాడు ఒక పది నిమిషాలైంది అప్పుడు తీశాడు ఇలా ఇచ్చాడు ఇడ్లీ ఏమయ్యా ఇది డైరెక్ట్గా ఇవ్వలేవా ఈ రేకులు ఎందుకు డైరెక్ట్గా అంటే ఈ పిండి తినేయండి నాకు పిండి ఇడ్లీ కావాలి ఇడ్లీ కావాలంటే రేకులు కావాలి అలాగనే లోపల ఇంద్రియ శక్తులున్నాయి అవి వాటంతట అవి బయటికి వ్యక్తం అవ్వ వాటికి ఒక గోళకాలు కావాలి ఇది రేకులు లాంటివన్నమాట శక్తి తనంత తానుగా వ్యక్తం అవ్వలేదు ఎదుగో ఆ ఇంద్రియ శక్తి కళ్లలో పోస్తే కళ్ళలాగా కళ్ళు చూస్తుంటాయి ఆ శక్తి ముక్కు ద్వారా వ్యక్తమైతే వాసన పీల్చుకుంటుంది ఆ శక్తి చెవుల ద్వారా వ్యక్తమైతే వింటుంది ఆ శక్తి నోటి ద్వారా వ్యక్తమైతే మాట్లాడుతుంది రుచి చూస్తుంది ఆ శక్తి కాళ్ల ద్వారా వ్యక్తమైతే నడుస్తుంది కాబట్టి ఈ శక్తులన్నీ కూడా ఒకటే ఒకటే ప్రాణం మీద అంటిపెట్టుకుని ఉన్నాయి ప్రాణం మీద ఆధారపడున్నాయి ఆ శక్తులన్నీ కాబట్టి ఇక్కడ బాగా రెండో స్టెప్ చూడండి మొదటిది మన కంటికి కనిపించే భౌతికమైన స్థూల దేహం దానికి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు అవయవాలన్నీ ఉన్నాయి ఇది ఫిజికల్ ఫామ్ ఇప్పుడు దీన్ని దాటండి లోపల శక్తులు ఇంద్రియ శక్తులు అని పనిచేస్తున్నాయి ఆ ఇంద్రియ శక్తులన్నీ ప్రాణంతో ముడిపడున్నాయి ఇప్పుడు బయటికి కనిపించే ఈ అవయవాలే కాదండి లోపల కూడా బోల్డ్ ఉన్నాయి గుండు ఉంది లివర్ ఉంది కిడ్నీలు ఉన్నాయి అవి కూడా పిండాలు అలా ఉన్నాయి లోపల వాటిని కదిపేది ఇంద్రియ శక్తులే కానీ ఆ అవయవాలు లోపలున్న అంతర్గతంగా ఉండే అవయవాలు బహిర్గతమైనటువంటి అవయవాలు ఇవన్నీ కూడా మాంసపిండమైనటువంటి శరీరం దీన్ని కలిపేటువంటిది శక్తి ఆ శక్తి ప్రాణంతో అనుబంధమయ్యుంది కాబట్టి దేహము మొట్టమొదటిది దేహం అన్నప్పుడు బాహ్యంగా కనిపించే అవయవాలు అంతరంగా ఉండేటువంటి అవయవాలు అంతరంగ అవయవాలు ఇవే అంతరంగాలు లోపల ఉండే అవయవాలు బయట ఉండే ఎదుగో ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలన్నా ఇంద్రియాలు కాదు ఇవన్నీ అవయవాలు కాళ్ళు చేతులు ఇవన్నీ అవయవాలు ఇవి బాహ్య అవయవాలు ఆంతరంగికమైన అవయవాలు ఇవి రెండు కలిస్తే మాంసమయమైన దేహం ఇప్పుడు ఈ దేహము కదలాలన్నా మెదలాలన్నా నడవాలన్నా చూడాలన్నా గుండె కొట్టుకోవాలన్నా ఏది జరగాలన్నా శక్తే కారణం ఆ శక్తి కేంద్రీకృతమై ప్రాణంతో అనుబంధమై ఉంటుంది ప్రాణము శక్తి ఇది వెడదీయరానిది కాబట్టి ప్రాణంతో కలిసి ఉంటుంది ఆ శక్తి ప్రాణం ఆగిపోతే ఈ శక్తులన్నీ పడిపోతాయి కళ్ళులానే ఉంటాయి ముక్కెలానే అన్నిలానే ఉంటుంది ఏం పనిచేయవు గుండె ఉంటుంది కిడ్నీలు ఉంటాయి అన్ని పని చేయకుండా ఆగిపోతాయి కారణం మళ్ళీ ప్రాణం ఆడింది అనుకోండి ఇవన్నీ ఆడుతాయి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 వెలుతురు వస్తుంది అదే కరెంటు ఫ్యాన్ లోకి వెళితే తిరిగి చల్లగా గాలి వస్తుంది అదే కరెంటు ఫ్రిడ్జ్లోకి వెళితే నా పదార్థాలని చల్లని చేస్తాయి ఇప్పుడు ఓహో ఫ్యాను కూడా చల్లబడుస్తుంది ఫ్రిడ్జ్ కూడా చల్ల చేస్తుందని నీళ్లు ఫ్యాన్ కట్టి వేలాడ తీసామనుకోండి చల్లబడతాయా చల్లబడవు ఫ్రిడ్జ్ లో పెడితేనే చల్లబడుతుంది కాబట్టి ఒకటే కరెంటు ఉపాధుల్లో దూరేటప్పటికి ఆయా ఉపాధి గుణాలతో బయటకు వస్తుంది